పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడ సర్వోన్నతుడ అన్ని వరములకు అన్ని ఈవులకు దాతవైన మా ఏసయ్య కృపా సత్య సంపూర్ణుడవు నా తండ్రి ప్రతి సమృద్ధిలో నా తండ్రి ప్రభా నడిపిస్తున్న దేవుడవు ఆశ్చర్యకరమైన సంగతులను ప్రభ మాకు వెల్లడి పరుస్తూ మాతో మాట్లాడుతూ ఏసయ నా తండ్రి ప్రతి క్షణం మమ్మల్ని నీకు కంటి రెప్పవలే కాపాడుతున్న తండ్రి నీకే వందనాలు స్తోత్రులు నాయన ఈ సాయంత్రకాల సమయం ముందు ఈ రీతిగా మేము కూడుకొని ప్రభా నీ మేము మోకరించి ప్రభ నీ యొక్క వాక్య ధ్యానంలో ప్రభ నిన్ను మహిమపరుస్తుండగా నాతో మాట్లాడండి మాతో మాట్లాడండి మేము దర్శించండి ప్రభ మీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి మాలోని అయోగ్యతలు బలహీనతలు అన్నిటినీ కొట్టివేసి ప్రభ సంపూర్ణమైన విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రభరతని నీపై ఆధారపడి నీ యొక్క ధ్యానించుటకు ప్రభ కావలసిన జ్ఞానమును పరిశుదాత్మ నడిపింపును మాకు దయచేయండి ఆయన మరి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నీకు జ్ఞాపకం చేసుకోనండి వారి అవసరతలు తీర్చండి ప్రభ అందరి బిడ్డలు సకాలంగా వచ్చేటకు ప్రభ ఆ సెల్ ఫోన్స్ విషయంలోన తండండి ఎలాంటి ఆటంకములు కలగకుండా ఆయన నెట్వర్క్ ప్రభా సరిగా ఉండుటకు పవర్ సప్లై కూడా ప్రభా సరిగా జరుగుటకు ఈ కూడికలో ప్రభన తండ్రి ఆరు నుంచి అంతం వరకు కూడా ప్రభావం మీకు కృపలో జ్ఞాపకం చేసుకొని నడిపించమని ప్రతి ఇబ్బందులను ఇరుకులను తొలగించి నా తండ్రి నీక వాక్య సన్నిధిలో ప్రభ మిమ్మల్ని మేము సరిచేసుకున్నటకు మీకు కృపను అనుగ్రహించుమ్మని ప్రతి ఒక్క బిడ్డను ప్రభా దర్శించుమ్మని ప్రత్యేక రీతిగా మాతో మాట్లాడమని ఏసే శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్యానిదే నే బ్రతుకళయా ఎయ్యా నికృపలయ్యా నిపలే నిదే నే బ్రతుకళయా నికృపలేక్షణము నిదయలే నిక్షణము నేను హించలను ఏసయా ని కృపలే ని క్షణము నిదయలే ని క్షణము నేను హించలేను ఎసయా ఎసయ్యా ని కృపరాకు చాలయ్యా ని కృపలే నిదే నుండలేనయా మహిమను విడచి మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మాచావు మహిని నీవు మాధుర్యముగా మాచి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మాచావు మహిని నీవు మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమలు నేను మహిమను పొంద మహిమగా మాచింది కృపా మహిమలు నేను మహిమను పొంద మహిమగ మాచింది కృపా ఏ సయ్యా నికృపనాకుచాలయ్యాకృపలే నిదే నుండలనయా ఏ సయ్యా నికృపనా చాలా నికృపలే నిదే నుండలనయా నికృపలే దీక్షణము నిదయలే దీక్షణము నేను హిం చలెను ఎకృపలే దీక్షము నిదయలే దీక్షము నేను హిం చలెను ఏసయా ఏసయా నికృపకు చాళయా వికృపలేనిదేనుండలేనయా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్తాలమున ఆదుకున్నావు ఆజీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు అఖిల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా రాధన చేసే ఆదరణ ఇచ్చింది నీ కృప ఆశ తీరా ఆరాధన చేసే ఆదరణ ఇచ్చింది నీ కృప ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనుండలేనయ్యా నికృపణుచా నికృపల నిదేనుండలయా నికృపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హించల నికృపలే నిణము నిదయలే నిక్షణము నేను హింఛలేను కృప నాకు ప్రార్థిస్తాం పరిశుద్ధి బగుదేవ ఏసయా మీకు వంద నాలుగు నైనా నీ ఉదయం నుంచి ఇంత వాళ్ళు కాపాడినారు ప్రతి స్థలంలో మీ యొక్క సాయం చేతి నడిపించినారు ఆడిన స్థలంలో ప్రభా మీ శరత్న పాల్పొందే స్థలంలో ప్రభా బాప్తిజమాల సర్వీస్ లో ప్రభావ మీ శాఖలు మీకు ఎంతో వదనాలు సురక్షిత ఇంటికి చేసేందుకు మీకు ప్రతి పనిలో మీరు మాకు శాఖలు కొన్నందుకు మీకు ఎంతో వదనాలైనా మీరు జీవం గల దేవుడని ప్రతి దశలో మాకు రుజుపరుస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రభా ఈ సాయంత్రం సమయంలోనైనా మిమ్మల్ని మా కళ్ళార చూచిలాగిన మా ఆత్మీయ నేత్రంలను పిప్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మన మీతో మేము ముఖాముఖిగా కూర్చొని మాట్లాడాలా ప్రభా అటువంటి ఆశ మా హృదయంలో ఓ ప్రభు మండుతుంది నాయన అవునైనా మేము చూడాలా మిమ్మల్ని ఒక క్షణం కూడా మేము జీవించలేం ప్రభ చూడకుండా కాబట్టినైనా మాతో మాట్లాడే నాయన మేము ఏం చేయాలి ఇక మీదట ఏ రీతిగా మీ పక్క సాక్షులుగా జీవించాలా మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో తండ్రి ప్రకటన గ్రంథంలోని పదిహేనవ అధ్యాయము చివరి భాగాల్లో మేము చూస్తున్నాం మీ యొక్క తన్మలి శరీరమైన మందిరం పర్లోకంలో కనిపించడం పర్లోకపు ద్వారాలు తెరిచుండడం అన్న విషయాన్ని మేము ధ్యానిస్తున్నాం నేను అవి తెరవబడ్డాయి ప్రవ్వ ఇప్పుడు మేము అందులో వెళ్ళాలా తిరిగి రావాలా వెళ్ళాలా వస్తూ వెలికి లోపలికి బయటికి రావడం లోపలికి వెళ్ళి మీతో సంభాషించాలా మేము బయటికి రావాలా ఈ లోకానికి పోయి చెప్పాలా అటువంటి సేవలో మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు వదనాలి తండ్రి అనేక మంది గొప్ప గొప్ప దైవచనులు ఇవి చూడలేదు ప్రవ్వ కానీ ఏ యోగ్యత మాకు వీటిని చూపించినారనైనా కాబట్టి మేము వీటిని బహు జాగ్రత్తగా స్వీకరించి మర్యాద చూపించాలనైనా మీ వాక్యం అంటే ఎక్కడ భయం ప్రేమ మాకు మాలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం వీటిని గ్రహించడమే కాక వీటిని మేము జీవితంలో పాటించాలా అనేకులకు వీటిని చూపించాలా జీవం వల్ల దేవుడు ఇతను అని రుజుపరచాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దాని తగిన అభిషేకం అనుగ్రహించి నడిపించమని పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించమని వింటున్న వారందరి జీవితంలో అద్భుతకరం జరిగించండి వారి జీవితంలో ఆగిపోయిన మిలనన్నిటిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ లింక్స్ దయచేయండి ప్రతి టీ ని వారి జీవితంలో మేము గద్దె దింపేస్తున్నాం ఏసుక్రీస్తు నామన్న మీ యొక్క సింహాసనాన్ని మేము స్థిరపరుస్తున్నాం ప్రతి ఒక్కరి జీవితంలో మేము మార్గంగా మొదలుపెట్టుకోమని ఏసుక్రీస్తు రాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ఈరోజు ఏడవ తారీఖు మే ట్వంటీ ట్వంటీ త్రీ బైబిలోని గ్రీగురం క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను కాలం కాబట్టి త్వరగా దాని నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలా బబులోని నుంచి త్వరగా పారిపోండి లేకపోతే అది కూలిపోయినప్పుడు దాంతో పాటు కూలిపోతారు మీరు అని ప్రభు మనని హెచ్చరించాడు కాబట్టి మనము ఖచ్చితంగా ఈ ఉంటున్న కాలం బబులోను కాలం మతపరమైన జీవితము దానికి నిలయము లేక రాజధాని అన్న విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చీనారు ప్రాంతం ఎక్కడుంది మతపరమైన జీవితంలో ఉంది మహాబబులోను అది బహు గలిబిలికి సాదృశ్యం బాబిలు గోపురం కాబట్టి అంతా గలిబిలి ఎక్కడ చూసిన గలిబిలే దాని పునాది ఎక్కడ ఉంది ఇప్పుడు మతపరమైన జీవితంలో కానీ పరిశుద్ధమును నిష్కలంకంగా ఉన్న తన పెళ్లి కుమార్తె పరమ బహు ఘనత బహు కృపని కలిగినది కాబట్టి ఆయన కొరకు సమర్పించుకొని జీవిస్తున్నారు మతపరమైన సంఘం కాకుండా ఆయనని హత్తులుకొని ఆయనని ధైర్యంగా ప్రకటిస్తున్న క్రైస్తవ జీవితం లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం కాబట్టి క్రైస్తవ జీవితము రెండు గుంపులుగా విభజింపబడినట్లు మనం చూస్తూ గొప్ప జన సమూహము మరియు లక్ష మంది ఈ గొప్ప జన సమూహం ఎక్కడ చిక్కబడ్డరు మొదటి రెండు గుంపులైన సర్పములు తేళ్ల మధ్యలో వారి మధ్యలో వీళ్ళు కాబట్టి మొదటి మూడు గుంపులు కలిస్తే భక్తిహీనతలో భక్తిహీనత గుంపులో కలిగిన గుంపు మూడు గుంపులు కలిసినాయి భక్తిహీనత అపవిత్రత దుష్టత్వము అపహాస్యం దుష్టులు పాపులు అపహాసకులు ఆ మూడు గుంపులు వాటితో సహవాసం లేని గుంపే దివారాధనలు దేవుని వాక్యాన్ని ధ్యానించే గుంపు కాబట్టి ఒకసారి లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తాం మన ప్రభు తనతో తన గురించి తను పరిచయం చేసుకుంటున్నాడు కొన్నిసార్లు కష్టం మన గురించి మనం చెప్పుకోవడం అంటే నీ పిలుపు ఎటువంటిది అంటే చెప్పుకోవడం కొంచెం కష్టమే ఒకప్పుడు కేవలం పరిచారకుల్లాగా మరొకప్పుడు యాజకుల్లాగా మరొకప్పుడు ప్రవక్తల్లాగా మరి ఒకప్పుడు అపోస్తలు వారే దశలో ఒక్కొక్క రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు అవి కాలాలు ఒక కాలానికి ఒక పిలుపులాగా దేవుడు మనల్ని నడిపిస్తూ నీకు ఇచ్చిన పిలుపులో ఎంత విశ్వాసక నువ్వు పనిచేస్తే దానికి తగినట్లు నెక్స్ట్ పిలుపులోనికి నడిపిస్తూ ఉంటాడు అది మరి విశేషమైన ఆయన మహిమలోనికి పోవడం అన్నట్టు కాబట్టి ఆయన ఈ యొక్క లుంకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై చదవండి తెలుగులో కావాలంటే అంతటా ఆయన మూష ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గుర్చి రాయబడినవన్నీ నెరవేరినవని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను కాబట్టి ఏసప్రభు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాడు అది మనం సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అయితే ఒకటి ఏంటంటే ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా నిజం నిజం కాబట్టి అది ఎక్కడుంది అనేది వెతుక్కొని అప్పుడు మనకి విడుదల కలుగుతుంది ఉదాహరణకి మోస ధర్మశాస్త్రం తర్వాత ప్రవక్తలు దాని కీర్తనలు తన గురించి ప్రకటించినాయి అని చెప్తున్నాడు అంటే అంత అంత జాగ్రత్తగా ఎట్లా చెప్పగలిగింది అనేది విషయం మనం గ్రహించాను అక్కడ ఉన్న వాళ్ళకి ఇది బహు కష్టతరంగా ఉంది వినడానికి ఇంకో రీతిగా చెప్పాలంటే ఈరోజు కూడా చాలా మంది క్రైస్తవులకి కష్టాన్ని వాక్యాలు వినడం నేను ఈ మధ్యాహ్న కాలము ఆ సర్వీస్ తర్వాత వాక్యం చెప్తున్నా క్రైస్తవులలో ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది అన్నది మొదటిది పాలు దాగే స్థితి అని పావులు జ్ఞాపకం చేస్తాడు కానీ పౌలు కాలానికి పౌలు ఏమంటుండంటే మీరు మాంసము తినే స్థితికి ఎదగాల్సింది పోయి దురదృష్టము పాలు తాగే స్థితిలోనే ఉన్నాను అన్నాడు కానీ ఈ కాలానికి వచ్చేటప్పటికీ రెండు సంవత్సరాల తర్వాత మన ప్రభుత్ రాక సమయంలో కేవలం పాలు దాగేవాడి ఉంటావా లేక కేవలం మాంసం తినేవాడి ఉంటావా నువ్వు ఎముకలు కూడా చూర్ణం చేసి జీర్ణించుకుంటే స్థితికి ఎదగాల ఆత్మీయ స్థితిలో అని నేను వారికి హెచ్చరించినప్పుడు దేవుని ఆత్మ సంపూర్ణంగా కుమరించబడి ఒక్కరు కదిలింపబడినరు దేవుని యొక్క ఆత్మ చేతి ఎందుకంటే యువ సమాప్తి చివరికి వచ్చేప్పటికీ నువ్వు కేవలం మాంసం తినేవాడివి కాదు ఆత్మీయ స్థితిలో ఏముకలం కూడా తిని జీర్ణించుకునే స్థితికి ఎదగాలను అంతగా అంతగా లోతుకి పోవాలా అంత శక్తిగా నువ్వు తయారు కావాలా కాబట్టి ఆయన ఎక్కడ మోసే ధర్మశాస్త్రంలో ఆయన గురించి చెప్పబడింది నెరవేరిందని ఎప్పుడు చెప్పిండు దాని ప్రవక్తలు అందరూ ఆయన గురించి చెప్పినట్టున్నాడు కీర్తనలన్నీ ఆయన గురించి చెప్పినాయి అంటున్నాడు అప్పుడు నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఐదు ఖండాలు మోషే రాసిన ఐదు ఖాడాలు ఏసుప గురించి మాట్లాడుతున్నాయి నేను మొన్న అనుకుంట నిన్న మొన్న అనుకుంట ఒక విషయం నేను చూపించిన పది తరాలు మోషే కాలానికి యేసు ప్రవనే సాదృశ్యంగా చూపించినాయి ఎంతమంది జ్ఞాపకం నాకు తెలియదు ఆదాము మొదలుకొని నోవాహు వరకు అంటే ఆది మొత్తం దాని తర్వాత నిర్గమ్మ కాండంకి వారం నుంచి చటిపోయిన వారి నుంచి మందిరానికి సంబంధించిన ఇది అయితే ఆదాము మొదలుకొని నోవా వరకు పది తరాలు అని అయితే ఏసుప్రభు జీవన విధానము ఆయన పుట్టుక ఆయన మరణము ఆయన ఏరీతిగా ఈ యొక్క మనుషులని రక్షించుకున్నాడు ఆయన ఆయన మహిమలోనికి ఆయన విశ్రాంతిలోనికి ఏ రీతిగా తీసుకుపోయి నిన్నటినం చూసినాం సాయంత్రం వాక్యంలో మీరు ఎన్నటికీ నా విశ్రాంతిలోనికి ప్రవేశించరు అని హిసల్పల గురించి మాట్లాడండి యేసుప్రభు కానీ ఒక తరం వాళ్ళు ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు ఆ తరంలో నీవు నేనున్నాం ఆయన ధైర్యంగా చెప్పాలని అంత ధైర్యంగా విశ్వాసం అంటే నువ్వు చెప్పగలవు ఆదము అంటే మనిషి చేతు అంటే నియమింపబడేను నియమింపబడేను ఏనోషు అంటే జీవుడు అంటే జీవుడు అంటే కొంతకాలమే బ్రతికేవాడు అనర్థం సజీవుడు అంటే శాశ్వతంగా జీవించేవాడు కాబట్టి ఏనోషు అంటే జీవుడు లేక సజీవం కానివాడు అనర్థం తర్వాత కేనాను అంటే బాధ బాధను అనుభవించేవాడు మహలేలు అంటే దీవించు దేవుడు లేక దీవించిన దేవుడు ఎరేదు అంటే క్రిందికి దిగి క్రిందికి రావడం క్రిందికి దిగి వచ్చిన వాడు ఎనోకు అంటే బోధన లేక బోధించడం మెతుసెల అంటే అతన్ని మరణం తెస్తుంది హిస్ డెత్ షాల్ బ్రింగ్ అని ఉంది మరణం తెస్తుంది లెమెకు అంటే నిస్పృహ నిరాశ కృంగిపోయిన జీవితం నోవాహు అంటే ఆదరణ సౌకర్యం లేక కంఫర్ట్ లేక విశ్రాంతి కాబట్టి మనిషి నింపబడేను ఎందుకు మరణించడానికే కానీ వాడి జీవితం అంతా దుఃఖంలోనే అనే గురించి మనం వింటాం నీ జీవితాంతము శ్రమతో నీ ఆహారాన్ని పొందుకుంటావు కేనాను అంటే బాధను అనుభవించడం మనిషి నియంపడెను నియబడిన జీవి బాధను అనుభవించేవాడు కానీ దీవించిన దేవుడి క్రిందికి దిగిర దిగి వచ్చి బోధించి అతని మరణం ద్వారా నిస్సహాయత నిస్పృహలో ఉన్న మనుషులని విశ్రాంతిలోనికి నడిపించండు కాబట్టి మోష్య ధర్మశాస్త్రంలోని మొదటిది ఆది ఆయన యొక్క పరలోకం నుంచి క్రిందికి దిగి రావడము నశించిపోతున్న వారిని ఏ రీతిగా బోధించి అతన్ని మరణం ద్వారా రక్షణ నడిపించండు చివరి వరకు ఆయన ఏ రీతిగా వారిని విశ్రాంతిలో తీసుకుపోయిండు అన్న విషయాన్ని మనం పోయిన రెండు మూడు రోజుల క్రితం ధ్యానించడం అదే రీతిగా బైబిల్లోని ప్రతి వాక్యము ప్రవక్తల పుస్తకాలే కానీ లేక కీర్తనలే కానీ మోసే ధర్మశాస్త్రమే కానీ ఏసు ప్రభు యొక్క జీవన విధానాన్ని జ్ఞాపకం చేస్తుంది అది మనం బహుజాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం తర్వాత మనం పోయిన వారం నుంచి చూస్తున్నాము ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యయంలోని వాక్యాలని అందులో ఆ పరలోకంలో దేవుని యొక్క ఆలయము తెరవబడడం అన్న విషయాన్ని మనం చూసినాం ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చము అటు తర్వాత నేను చూడగా ఎటు తర్వాత అంటే గొప్ప జన సమూహం అందరూ హతసాక్షులై దేవుని సంధ్యలకు చిరబడి ఉండటం దాని తర్వాత నేను చూడగా సాక్షపు గుడాల సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడేను ఎన్నో సంవత్సరాలు మూతబడింది అది ఇప్పుడు తెరబడింది నీకు నాకు అది తెరబడింది ఎవరన్నా అందులోకి పోవచ్చు నీకు ఆశ ఉండాలా కానీ కనీసం ఒక గంట సేపు ప్రార్థనలో కూర్చుంటే ప్రతిరోజు నువ్వు ఖచ్చితంగా అందులోకి పోగలవు ఈరోజు మధ్యాహ్నం ఏదో చెప్తా ఉన్నా కేవలం నువ్వు ఒక విశ్వాసి ఒక మినిమం ఒక గంటసేపు ప్రార్థించాలా ప్రతిరోజు మినిమం ఒక గంట అదే నువ్వు సేవకునివి సేవకురాలు అయితే ప్రతిరోజు మినిమం త్రీ అవర్స్ ప్రార్థించాలా అది బైబుల్ వాక్యం అనుగుణంగా నేను చెప్తున్నా నేనేదో మ్యాజిక్ ఫిగర్స్ చెప్తాను ఆయన విమరించే వాళ్ళు నాడు ఒక గడియ కూడా మీరు నా గురించి ప్రార్థించలేదా అన్నాడు అంటే ఒక గంట మీరు నాకు ప్రార్థించలేదా కానీ సేవకుల గురించి మాట్లాడుతున్నాడు దానియల్ లాంటి వాడు మూడు గంటలు ప్రతిరోజు ప్రార్థించింది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మినిమం త్రీ అవర్స్ ప్రవక్తలు అయితే రాత్రులంతా ప్రార్థించేవాళ్ళు అంటే రాత్రి అంతా దేవుడితో అంటే ఎంతగా వారు పరిశుద్ధంగా జీవించి సంపూర్ణంగా ధృణీకరించుకొని సమర్పించుకొని వారి జీవితాలు ఆయన కొరకు జీవించారు ఈ లోకల్ని ఏం సంపాదించుకోలేదు వాళ్ళ ఆస్తులు ఇండ్లు ఇండ్లు ఏ విధం పాయించుకోలేదు పిల్లలు ఏ విధం పంచుకోలేదు సంపూర్ణంగా సమర్పించుకున్నారు దేవుడికి అందుకే ఆయన వాళ్ళతోనే మాట్లాడండి కాబట్టి ఈ సాక్ష్యపు గుడారం ఈ సాక్ష్యపు గుడారం దేని గురించి సాక్ష్యం ఇస్తుంది యేసుప్రభు గురించి గుడారం అంటే ఆయన శరీరమే ఆయన శరీరమే సాక్ష్యాన్ని ప్రకటించడానికి సాక్షపు గుడారం అన్నారు కాబట్టి సాక్షపు గుడార సంబంధమైన ఆలయము పర్లోకముడు తెరబడను అంటే ఆ యొక్క ఆలయం దేవుని ఆలయమే సాక్షపు గుడారం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ ఆలయంలో ఏసు ప్రభు సాక్ష్యం ఉంటుందన్న విషయం గుడారం అంటే శరీరం కాబట్టి ఏసు ప్రభు యొక్క శరీరమే దేవుని బిడ్డలు కాబట్టి దేవుని బిడ్డలే ఆ సాక్ష్యాన్ని ప్రకటించేవారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది పరలోకంలో తెరబడండి నేను ఎన్నోసార్లు తెప్పించిన తన వరినికై అలంకరింపబడి పరిలోక నుండి దిగి వస్తా ఉంటే వీడు కిందికి వెళ్ళి ఎట్లా పైకి పోతాడు కొంచెమని ఆలోచించాలా కదా ర్యాప్చర్ బోధకులు పెళ్లి కుమార్తె పై నుంచి కిందికి దిగి వస్తుంటే నుంచి ఎట్లా పైకి పోతారు వీళ్ళు అది ఎట్లా సాధ్యం పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కిందికి దిగి ఈ కింద ఉన్న వాళ్ళు ఇంకెట్లో ఎక్కడ అంటే వీళ్ళు పెళ్లి కుమార్తె గుంపులో లేరా క్రింద ఉన్న వాళ్ళు అబద్ధపు బోధ మోసకరమైన బోధ అంటే క్రింద ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు అన్నట్టే కదా కాబట్టి ఆ యొక్క మందిరానికి సంబంధించిన విషయాలలో మనము పోయిన వరకు చూసినాము మూషకి దేవుడు అది చూపించాడు ఎప్పుడైనా కానీ ఆ మందిరానికి సంబంధించిన విషయాలు బైబిల్ చదివినప్పుడు మనం మన గమనిస్తూ ఉంటాం ఆ మందిరము చూపించినప్పుడల్లా మెరుపులు ఉరుములు భయంకరమైన శబ్దాలు భూమి కంపించడం ఇవన్నీ వింటూ ఉంటాం కాబట్టి ఎందుకంటే సృష్టికర్త దిగుస్తప్పుడు ఆ రీతి ఉంటుందన్నట్టు గంభీరంగా అంత ఈజీగా ఎట్లుండాలా మనుషులకి నిర్లక్ష్యం అన్నట్టు దేవుడంటే భయం భక్తి ఎప్పుడో మయమైపోయినాయి మనుషులకి ఈరోజు కనిపిస్తలేదు కాబట్టి నిర్గమ కాండంలో మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విషయాలు కానీ ఈరోజు మనం అవన్నీ నేను చూపించాం కానీ అంత డీటెయిల్గా నేను పోయిన సారి కూడా జ్ఞాపకం చేసినాను ఇవి కొన్ని సంవత్సరాల క్రితం చెప్పబడ్డ వాక్యాలు అవన్నీ తిరిగి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఇయర్స్ తర్వాత మన తిరిగి తిరిగి కానీ ఈసారి మటుకు వాటిని ఆత్మీయ మనం గ్రహించాలా ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం నేనేం చూపించినంటే నాకు బాగా జ్ఞాపకం ఉంది ఈ ప్రతి మందిరంలోని ప్రతి ప్రతి ఉపకరణము ఈశ్వర్పల జీవితానికి సాదృశ్యం అని నేను చూపించిన మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే మీరు ప్రయత్నించుకొని చూడండి ప్రతి ఉపకరణం బయట నుంచి లోపల వరకు తూర్పు నుంచి పడమటి వరకు లోపల మందిరం భాగంలో ప్రతిదీ ఇస్రాల్ జీవితానికి సాదృశ్యం అన్న వాళ్ళు అనిల ప్రాంగణం నుంచి అతి స్థలం వరకు ఏ రీతిగా పోగలిగ్రు అన్న విషయాన్ని ఆ నేను చూపించిన కానీ ఈ రోజు మటుకు ఇది ఏసుప్రభు జీవితానికి సాదృశ్యమని నేను చూపిస్తా వచ్చే వారము ఏసు ప్రభు బిడలకి సాదృశ్యం అని చూపిస్తే మందిరానికి సంబంధించిన బోధ ముగిస్తుంది దాని తర్వాత మనము ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలోనికి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ ప్రతిదీ మందిరంలోని ప్రతి వస్తువు అక్కడ ఉండే పదార్థాలే కానీ వస్తువులే కానీ రంగులే కానీ ప్రతిదీ మన ప్రభుకే సాదృశ్యం ఒకసారి చూడండి హెబిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం హెబుల్ రాసిన పత్రిక బహు ప్రాముఖ్యమైన పుస్తకం ఎందుకంటే ఈ మందిరానికి సంబంధించిన బోధ అక్కడ మనం పౌలు ఏ రీతిగా వాటిని పర్లోకంలో పోయి తెలుసుకొని అన్న విషయాలు అక్కడ చెప్పబడ్డాయి పదకొండవ వచన చూడండి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం అయితే క్రీస్తు రాబో చిన్న మేలుల విషయమై ప్రధాన యజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిధి మరియు ఘనమై మేకల యొక్కయుడల రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఒక్కేసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను పదమూడు వశంలో ఏలనగా మేకల యొక్కయు ఎడ్ల మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని శుద్ధి పరిచయ్యు పరిచినలా నిచ్చు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన క్రీస్తు రక్తము నిర్జీవ విడిచి జీవం గల దేవుణ్ణి సేవించటకు మీ మనసాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను కాబట్టి ఆ మొదటి నిబంధన కాలంలో ఉన్న ఆ యొక్క గుడారములో ఏ రీతి అయితే బలి పశును మన ప్రభుకి నీడల వంటివి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఆయననే ప్రధాన యాజకుడు ఆయననే తన జీవితాన్ని త్యాగం చేసి బలి ఆయననే అతి పరిశుద్ధ స్థలంలో పోయి తను తాను బయలుపరుచుకున్నాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది పౌలు వీటిని బహు జాగ్రత్తగా పరిశీలించండు మరి విశేషంగా వీటిని పరిశీలించి మన బహు జాగ్రత్తగా వాటిని దాచిపెట్టిండు ఈ వాక్యాలలో అందుకే హిబుల్ రక్షణ పత్రికలు చూసినప్పుడు బహు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇరవై మూడో వర్షంలో వాటిని పొలిన వస్తువులు వీటి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను కానీ సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను కాబట్టి అక్కడ ఏమంటుండంటే పరలోక మందున్న వాటిని పోలిన వస్తువులు ఇంటి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను పరలోక సంబంధమైనవి వీటి శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను అంటే ఉపమాన వ్యక్తిగా ఏం చెప్తుందంటే ఆ మందిరంలో ఉన్న అన్ని ప్రతిదీ శుద్ధీకరణకి సంబంధించిన విషయాలను జ్ఞాపనం చేస్తున్నాడు కానీ పర్లోకంలో ఉన్నవి భూమి మీద భూమి మీద ఉన్నవి పరలోకమున వాటిని ఏ రీతిగా చేయగలవు పర్లోకం నుంచి వచ్చినవి పర్లోకంలో వాటిని చేయగలవు అన్న విషయాన్ని జ్ఞాపకం అక్కడ అంటే ఏసు ప్రభు యొక్క బలినే ప్రతి దాన్ని అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు అక్కడ ఇరవై నాలుగవ అందువలన నిజమైన పరిశుధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుడి సమ్ముఖం అందు కనపరుసకు పరలోకంలో అతనున్నట్లు మనం చూస్తున్నాం ఈ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం అంతా ఏసు ప్రభు ఈ మందిరానికి సాదృశ్యం అన్న విషయాన్ని వ్యాఖ్యలు చేస్తుంది వీటిని మనం ఏ రీతిగా అర్థం చేసుకోగలం ప్రతిది మందిరంలో ఉండే ప్రతిదీ యేసు ప్రభు జీవితానికే సాదృశ్యం అని నేను గతంలో కూడా పోయిన వారం కూడా కొన్ని విషయాలు చూపించిన ముఖ్యంగా ఈరోజు కొన్ని చూపిస్తే ఉపకరణాలన్నీ మీకు అవకాశం ఉంటే ప్రకటన గ్రంథము నిర్గమాకాండము లో ఈ మంత్రానికి సంబంధించిన విషయాలు ఎన్నో అక్కడ చెప్పబడ్డాయి ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ అధ్యాయం అన్ని ఈ మంత్రానికి సంబంధించిన విషయాలే కాబట్టి క్లుప్తంగా వీటన్నిటిని ఇప్పుడు చూపించేస్తాను ఇవన్నీ ఏసులో జీవితానికి సాధన మొదటిదిగా బంగారు ప్రతిదీ బంగారంతో చేపడ్డాడు వస్తువులు బంగారు పాత్ర దాని తర్వాత మందసప బంగారు రేఖతో పొదిగింపబడింది కాబట్టి బంగారము అన్నప్పుడు దైవానికి సాదృశ్యం దైవికానికి సాదృశ్యం సార్ చూడండి మొదటి కొరింతలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం మొదటి కొరింతలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఎవడైనా ఈ పునాది మీద బంగారము వెండి వెలగర రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాళ్ళు మొదలైన వాటితో కట్టినలా వాణి వాణ్ణి పని కనబడను ఆ దినము దానిని తేటపరచను అది అగ్ని చేత బయలుపరచబడను మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించను కాబట్టి బంగారంకి సంబంధించిన విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎవడైనా ఈపునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాణివాని పని కనబడను ఆ దిన దానిని తేటపరిచను అది అగ్ని చేత బయలుపరచబడు ఉదాహరణకి గడ్డి కర్ర కొయ్యకాలు వీటిని అగ్ని ఏం చేస్తారు చెప్పండి భద్రపరుస్తుందా బంగారం వెండి వెలగర వాళ్ళు కర్ర ఏవైనా చివరి మూడు కాలిపోతాయి అడ్రస్ లేకుండా పోతాయి తక్కినయ్యి అగ్నిచేత పరీక్ష చెప్పేటప్పుడు ఎంతగా నిలిచిపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఏంటంటే దైవికమైనది బంగారము కాబట్టి శాశ్వతంగా నిలిచి ఉండేది అన్న విషయాన్ని జ్ఞాపకం అదే రీతిగా ఒకసారి ప్రటాన గ్రంథం చూడండి ప్రటాన గ్రంథము ఇరవై అధ్యాయం ప్రటన గ్రంథము ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి చూస్తూ కొన్ని వాక్యాలు పర్లుగా రాజ్యమేటట్టు ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడేను సూర్యకాంతం అంటే ఎవరు చెప్పగల చెప్పండి సూర్యకాంతం పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది తర్వాత ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను అయితే వచ్చే నేను త్వరలో ఇవన్నీ చూపిస్తారో చూపాను కానీ ఇరవై ఒకటవ ఈ పట్నపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడిందంట అంటే మొదటి పునాది సూర్యకాంతపు రెండవది నీలిము మూడవది యమునారాయి నాలుగవది పచ్చది ఐదవది వైడ్యూరము ఆరవది కెంపు ఏడవది సువర్ణము సువర్ణ ఎనిమిదవది గోమేధికము తొమ్మిదవది పుష్యరాగము పది అవది సువర్ణ సువర్ణల శూన్యము పదకొండవది పద్మరాగము తర్వాత దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఇక్కడ వజ్రం లేదు ఈ విషయం నేను ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ వజ్రం లేదు అన్ని విలువగల వస్తువులను వజ్రం లేదు అంటే డైమండ్ లేదు పరలోకంలో డైమండ్స్ లేవు ఇక్కడ ఒక జగలు పరలోకంలో దేనికి విలువ ఇక్కడ విలువ మనుషులు డైమండ్స్కి. కి అది ఇరవై ఒకటవ అధ్యాయం వచ్చినప్పుడు నేను చూపిస్తా ఫస్ట్ టైం ఎప్పుడు నుంచి చెప్పలేదు డైమండ్ ఎందుకు పనికిరాని వస్తువు కానీ మనుషులు దానికే ఎక్కువ విలువనిస్తుంది రోజు బంగారు ఎక్కువ విలువ డైమండ్స్ ఈ లోకా విధానం కానీ డైమండ్ దేవుని దృష్టిలో ఎంత పనికిరాంది అనేది నేను ఆ ఇరవై ఒకటవ అధ్యాయంకి నేను చూపిస్తా మీకు సైంటిఫిక్ గా ఇప్పుడు అవన్నీ చూపించాను కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ పట్టణం ఏ రీతిగా ఉంది అనేది పట్టణము స్వచ్ఛమగు స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నదంట మొత్తం పట్టణం బంగారంతో ఉంది కాబట్టి దైవి దేవుని యొక్క నిలయం అది కాబట్టి అది బంగారంతో కూడింది అన్నట్టు కాబట్టి ఈ యొక్క మందిరంలోని ఉపకరణల్లో ముఖ్యంగా మన్న బంగారు పాత్రలో మన్న అనేది దైవికమైంది దాని మందసపు పెట్టే దాని చుట్టూ బంగారు రేపుతో పొదిగింపడం అనేది దైవికమైంది అదే రీతిగా వెండి అనే విషయం మనం అక్కడిస్తున్నాం వెండి పాత్రలు కూడా ఉన్నాయి ఇందులో అయితే ఈ వెండి దీనికి సంబంధించిందంటే విమోచన వినము విమోచనానికి సంబంధించింది కాబట్టి ఒకసారి రెండు నిర్గమ్మ కాండము అధ్యాయం అండి తెలుగు చక్క చక్క టైం చాలా సేవ్ అవుతుంటుంది నిర్గమ్మ కాండము ముప్పై అధ్యాయము ఇరవై నాలుగవ ఒక్కొక్క పలక క్రింద ఒక్కొక్క పలక కింద దాని రెండు కూసులకు రెండు దిన్మలను ఆ ఇరవది పలకల క్రింద నలభై వెండి దిమ్మలను చేశెను మందిరము యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున ఇరవది పలకలను వాటి నలభది వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసెను పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలను చేశెను వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేశను అవి అడుగులు ఇవన్నీ ఇక్కడ మనం ఏం చేస్తున్నట్టే వెండికి సంబంధించిన విషయాలు చూస్తున్నాం పరిశుధ స్థలము వాళ్ళు కట్టుకుంటున్నప్పుడు ఆ గుడారంలో బంగారము వెండిని వాడింటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు వెండి దేనికి సంబంధించిన అంటే విమోచనకు సంబంధించింది అని ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నట్టు మనకి అది ఎక్కడ చూస్తాం మనము జకర్య గ్రంథంలో చూస్తాం పన్నెండవ అధ్యాయంలో వెండిని ఏ రీతిగా అయినా శుద్ధీకరిస్తున్నాడు బంగారం ఏ రీతిగా శుద్ధీకరిస్తున్నాడు అన్న విషయాన్ని వెండిని అగ్నిగుండా తీసుకొకపోయి బయటికి తీసుకొస్తాడు అంటే శ్రమల గుండా పోయి వారిని విమోచిస్తున్నాడు కాబట్టి వెండి విమోచనకి సాదృశ్యం అయితే మందిరంలో ఆ గంగాలం ఇత్తడితో చేపడ్డ గంగాలం గురించి మనం అక్కడ చూస్తాం నేను విమోచించిన వాడు ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే గోల్డ్ బంగారం అనేది ప్రభుకి సాదృశ్యం దైవికమైంది సిల్వర్ ఏసు ప్రభుకి సాదృశ్యం అయింది వెండి నాది బంగారం నాది కాబట్టి బంగారం అంటే లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యము వెండి గొప్ప జన సమూహానికి సాదృశ్యం వారిని చివరి వరకు విమోచిస్తాడు తేడు విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటాం ఎన్నిసార్లు వాక్యాలలో కానీ ఇత్తడి ఆయన తీర్పుకి సాదృశ్యం అని మనం చూస్తాం కాబట్టి తీర్పు తీర్చేవాడు ఏస్ప్ర ఒకడే అని కూడా మనకు తెలిసి వాక్యం కాబట్టి ఈ మందిరంలోని ఉపకరణలో ఇత్తడితో చేయబడ్డ గంగాలం ఒకటి మనం చూస్తాము సో చూడండి నిర్గమ్మకాండము ఇరవై ఏడవ అధ్యాయం ఎవరైనా స్పీడ్గా నేను అవాయిడ్ చేస్తా చదవం ఇరవై ఏడవ అధ్యాయం రెండవ వర్షణ వరం చదవండి తర్వాత ఇంకో రం దాని నాలుగు మూలలను దాని నాలుగు మూలలను దానికి కొమ్మలను చేయవలను దాని కొమ్ములు దాని ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను కాబట్టి ఇత్తడి రేకు ఆయన తీర్పుకి సాదృశ్యం అని మనం గతంలో ఎన్నిసార్లు చూసినాం ముఖ్యంగా ఆ బూరల తీర్పులుస్తాం దాని ఇద్దరికి ఇచ్చేది వెనక కోపానికి సాధి తీర్పుకి సాధృష్ణమని సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినవరని చాలండి సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఒకటవ సారీ ఇరవై అధ్యాయము తొమ్మిదో వచ్చినం కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టను అప్పుడు సర్పపు కాటు తీరిన ప్రతి ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను కాబట్టి ఇత్తడి సర్పాని చూసినప్పుడు వాళ్ళందరూ ఆ యొక్క దేవుని తీర్పు నుంచి విడుదల పొందినరు ఎందుకంటే ఇత్తడి సర్పము ఏసుప్రభు యొక్క మరణానికి సాదృశ్యం అంతవరకు మరణిస్తున్న వాళ్ళు ఎప్పుడైతే ఆ ఇతడి సర్పాన్ని చూసిన్రో వాళ్ళు విడుదల పొందినరు మరణం నుంచి అంటే ఆ ఇత్తడి సర్పము ఉపమాన రీతిగా ఏసుప్రభు యొక్క శివ మరణానికి సాదృశ్యం ఆయన మన మరణాన్ని అక్కడ భరించండు కాబట్టి మనకి విడద కల్పించిండి అన్న విషయము ఇత్తడి జ్ఞాపకం చేస్తా ఉంది మందిరానికి సంబంధించిన రంగులలో నీలిమి రంగు లేక బ్లూ కలర్ అంటాం కదా మందిరంలో బ్లూ కలర్ వాడేటోళ్ళు ఒకసారి అండి నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యయము నాలుగవచినము నీల దోమ్ర రక్త సన్నపు నార మేక వెంట్రకలు ఎరుపు రంగు వేసిన పొట్టెళ్ల తోళ్ళు సముద్ర వత్తల తోళ్ళు తుమ్మక కర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంబరములు లేత పచ్చలు ఎఫోదుకును పథకమునుకును చెక్కు రత్నములు అన్నవి కాబట్టి ఈ మందిరంలో ఎన్ని రకాల వస్తులు ఉన్నాయని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఈ వాక్యంలో కాబట్టి ఈ ఇరవై ఐదవ అధ్యయము ప్రాముఖ్యమైంది మోసకి అంత డీటెయిల్డ్ గా చూపించిన దేవుడు మందిరంలో ఏమేమి ఉండాలనేది నీలిమి రంగు ఆ యొక్క పర్లోకపు జీవితానికి సాదృశ్యం అన్నట్టు అందుకే మనం పైన చూసినప్పుడు ఆకాశము నీలిమి రంగులా కనిపిస్తుంది కానీ అసలు అసలు అది నీలిమి రంగు కానే కాదు పైకి వేయబద్ది అసలు అది రంగే కనిపించదు రీతిగా స్పేస్ నుంచి అంతరిక్షం నుంచి మనము భూమిని చూస్తే భూమి పచ్చగా కనిపిస్తుంది కానీ భూమి మీకు తెలిసి కిందికి భూమి పచ్చగా కనిపించదు అంటే ఆ రీతిగా కలర్స్ అక్కడ పోతే కలర్స్ మారిపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మార్స్ ఒకటి జూపిటర్ ని చూస్తే రెడ్ ప్లానెట్ అంటారు అది రెడ్గా అంటే ఇప్పుడు దగ్గర దగ్గ ఆ ప్లానెట్ అట్లా ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రంగు పెట్టిండు దేవుడు ఆశ్చర్యంగా అయితే ఈ యొక్క మందిరంలో నీలిమి రంగు దైవికమానికి లేక పర్లోకానికి సాదృశ్యం అన్న విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దైవికమైన రంగు అది బ్లూ అనేది మన ప్రభుకి సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన సింహాసనం అక్కడ ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా పర్పుల్ లేక అది రంగు అంటారో దాన్ని స్కార్లెట్ ఇంగ్లీష్లో ఏముంది పోర్పుల్ అంటే అక్కడ ఇందాక చూసిన వాక్యాలలో పర్పుల్ వంకాయ రంగు అంటాం దాన్ని వైలెట్ కలర్ అది ఆయన రాజరికానికి సాదృశ్యం ఏసు ప్రవ రాజరికానికి సాదృశ్యం ఆయన రాజులాగా మరి పరిచయం అవునాడు కదా యోహన్సు వార్తో సార్ అని అన్న తొమ్మిదో పంతొమ్మిది అధ్యాయం యోహన్సు వార్త పంతొమ్మిది అధ్యాయం రెండో వచనం సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రములు ఆయనకి తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను చేతులతో కొట్టి కాబట్టి ఊదా కదా పవపుల్ అంటే ఊదా తర్వాత కిరీటము రాజరికానికి సాదృశ్యం కాబట్టి ఈ మందిరంలో ఉండే ఉదారంగు రాజరికానికి సాదృశ్యం ఏసుపుడు యొక్క రాజరికానికి సాదృశ్యం అన్న విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది మనం ప్రకటన గ్రంథం పదిహేడులో కూడా చూస్తాం సార్ చూడండి ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయము నాలుగో వచ్చిన ఆ స్త్రీ ద్రోమర రత్న వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది హేయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండిను కాబట్టి ఇక్కడ ఉన్న స్త్రీ భక్తిహీనతకి సంబంధించిన జీవితం భక్తిహీన స్థితికి దిగజారిపోయిన మతపరమైన జీవితం ఈ స్త్రీ ఈమె కూడా ఏ రీతిగా దైవికంగానే కనిపిస్తుంది ఆ వస్త్రాలు ఏంది ఇవన్నీ దైవికంగానే కనిపిస్తుంది కానీ ఆమె జీవితం ఎట్లుంది వ్యభిచారంతో జీవిస్తుంది అంటే ఈ లోకాతీతమైన జీవితం శారీరకమైన జీవితం తన శరీరం ఇంకా చనిపోలేదు అన్నట్టు కాబట్టి దేవు మన ప్రభుకి సాదృశ్యంగా ఉంది ఆ యొక్క రంగు లేక అది ఉదా రంగు అనేది రక్తవర్ణం స్కార్లెట్ అంటాం ఇంగ్లీష్లో రక్తవర్ణం కింద చెప్పబడ్డ ఆ రంగులలో రక్తవర్ణము ఆయన మరణానికి ఆయన రక్తం చిందించిండు రక్తంతో తన జీవితాన్ని త్యాగం చేసిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏషాగ్రంథం చేయండి ఏషాగ్రంథము మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చటం ఏషా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చటం యహోవా ఈ మాట సెలవిచుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వల్ల ఎర్రవి అయినను వల్లే కాబట్టి పాపపు జీవితం పాప జీవితం ఎట్లుంది రక్తం ఎర్రగా ఉంది కాబట్టి మనం త్వరగా వివాదం తీర్చుకోవాలా ఏంది మీరు పాపంలో ఉంటే నశించిపోతారు కాబట్టి నాతో సమాధానం పడితేనే కానీ మీరు రక్షణ పొందలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా లేవియా కాండము పద్నాలుగవ అధ్యయమారని చూడండి లేవియా కాండము పద్నాలుగవ అధ్యయము వచనం యాజకుడు పని తంత్ర పొంద గోరువాన్ని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కర్రను రక్త వర్ణము గల నూలను హిస్తూపును కాబట్టి ఈ ఎరుపు రక్తానికి సాదృశ్యము త్యాగానికి సాదృశ్యము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ రంగు ఏసు ప్రంగు రక్తం చిందించటం ఆ యొక్క మీద తన ప్రాణాన్ని ఏరితిగా మన కొరకు పెట్టిండు అన్న దాన్ని చూపిస్తుంది అన్నట్టు కాబట్టి ఇవన్నీ మందిరం లోపల ఉన్నాయి ఈ రంగులు అని మనకి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఇందాక నువ్వు వాక్యము ఎటువంటి వస్త్రములు అక్కడ ఇందాక చదివినావు కదా ప్రకటన మన నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయంలో నాలుగవ శరంలో ఇరవై ఒకటి నాలుగు అన్న ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగు ప్రదీప నీల అవి గుర్తు చేసుకోండి నీలము ధూమము ధూమ్రవర్ణము రక్తవర్ణము నీలము ధూమ్ర వర్ణము రక్తవర్ణము తర్వాత సన్నపునార అది సన్నపునార గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు సన్నపు నార అంటే ఫైన్ లినిన్ అంటాం ఇంగ్లీష్లో సన్నపు నారా అనేది ఆయన నీతికి సాదృశ్యం కాబట్టి నీతిమంతులు ఆయన ఒక్కడే ఈ లోకంలో ఎవరు లేరు కాబట్టి ఆయన నీతిని మనకు అనుగ్రహించి వెళ్ళిపోయిండు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితము పరిశుద్ధమైన జీవితం కానీ మనుషుల ఎవరు కూడా లేరు ఎందుకంటే ఆదాం కాలం మొదలుకొని ఈ రోజు వరకు ఎవరు కూడా నీతిమంతులు అందరూ పాపంలో జీవించిన వాళ్ళే పాపంలో పుట్టిన వాళ్ళు కానీ యేసుపరి యొక్క మరణ భూస్థాపన పొలం ద్వారా మనందరినీ నీతిమంతులుగా తీర్చిండు దేవుడు నీతి మంతులుగా తండ్రికి పరిచయం చేసిండు మనల్ని కాబట్టి సన్నపు నార అనేది నీతి మంతులకి నీతి నీతి కలిగిన జీవితానికి సాదృశ్యం అని లేవి అకాండం ఒకసారి చూడండి ఆరవ అధ్యాయము పదవచనం యాజకుడు తన సన్న నార నిలువ తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపి బలిపీఠము మీద అగ్ని దహించు దహనబలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠము నొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములు ధరించుకొని పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలను కాబట్టి ఈ వస్త్రాలు ధరించుకోవాల యాచకులందరూ నీతిని ధరించుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు మెట్టుకు క్రీస్తుని ధరించుకునేటటువంటి పౌలు కాబట్టి ఏసుప్రభు ఒక్కడే నీతిమంతుడు కాబట్టి మనం ఏసుప్రభుని ధరించుకుంటే మనం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం యాజకుడు ఆ బటన్ ధరించుకోవని బలి పీటన సంబంధించిన పనిలో నిమగ్నమై ఉండాలా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వాక్యం కాబట్టి ఈ యొక్క సనపు నార యేసుప్రభు జీవితానికి సాదృశ్యం ఆయన ఒక్కడే నీతిమంతుడు అన్న విషయాన్ని అది జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత ఆ నిర్గమకాండము ఇరవై ఐదు నటనే పెట్టుకోండి నాలుగవచనంలో సనపు నారా తర్వాత ఏముంది మేక వెంట్రుకలు మేక వెంట్రుకలు కదా గోడ్స్ హెయిర్ అంటారు ఇంగ్లీష్ లో మేక వెంట్రుకలు లేక పొటేలు వెంట్రుకలు విమోచన లేక ఏమంటాము మన కొరుకు విమోచన క్రయముగా తన ప్రాణాన్ని త్యాగం చేసింది గొరె లేక ఇక మేక కానీ గొరెపోతు కానీ తన మరణము మనకి విమోచనాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఏసు ప్రవకే సాదృశ్యం వాటి వెంట్రికలు అంటే అవి మరణించినాక సంపూర్ణంగా మరణించిన దాన్నే మనం తీస్తాం కదా దాన్ని చర్మ మొలుస్తారు కాబట్టి సంపూర్ణంగా మన కొరకు మరణించిండు ఆ రీతిగా మన పాపముల కొరకు తన ప్రాణాన్ని క్రయదనంగా పెట్టిండు అన్న విషయాన్ని ఈ గొరెల వెంట్రికలు జ్ఞాపకం చేపడతాయి ఇది మనం ఎక్కడ చూస్తాం ఆది కాండము పదిహేనవ అధ్యాయము తొమ్మిదో వర్షాల వరకు చదవండి ఆది కాండము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వర్షం ఈ ముగించేస్తే ఆయన మూడేండ్ల పె్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టెలను ఒక తెల్ల గోవను ఒక పావురపు పిల్లను నా యుద్ధకు తెమ్మని అతనితో చెప్పాను ఇవన్నీ విమోచన దానికి సాదృశమైన చిహ్నాలు అన్నట్టు నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం ఆ గొర్రె భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను కాబట్టి దానిలో పాలు పొందాలా అన్న విషయాన్ని చేస్తుంది ఈ యొక్క వాక్యం పన్నెండవ వచనం అధ్యాయం కాబట్టి గొర్రెలు వాటి యొక్క వెంట్రుకలు విమోచనానికి సాదృశ్యం విమోచింపబడ్డ వారికి సాదృశ్యం కాబట్టి ఏస్ప్రవే మనల్ని విమోచించినవాడు వాడు అన్న దానికి ఈ వాక్యం అదే రితిగా ముఖ్యంగా తర్వాత తుమ్మకర్ర ఇందా మనం నాలుగవ వచనంలో తుమ్మకర్ర ఇంగ్లీష్ లో అక్కడంటాం తుమ్మ చెట్టు గురించి మీకు తెలుసు బహుగట్టి ఉంటుంది దాని చెక్క తుమ్మకర్రతోని పనులు చేయాలంటే చాలా కష్టం తర్వాత అది విపరీతమైన బరువుంటుంది కార్పెంటర్స్ని అడిగితే తెలుస్తుంది తుమ్మకర గురించి తుమ్మకర గట్టిగా ఉంటుంది చాలా బరువు ఉంటుంది తలుపులు చేసినా లేక మంచాలు చేసినా మోసేవాడికి చాలా కష్టం బహు బరువు ఉంటుంది అంటే అది సంపూర్ణంగా ఈ లోకానికి సంబంధించింది అన్నదిన్ని జ జ్ఞాపకం చేస్తుంది అది ఎందుకంటే బహు బరువు ఉండేది కాబట్టి ఈ లోకంలో ఉండే అన్ని బరువే భారం కాబట్టి ఉపమా రీతిగా చెప్పబడింది అది అది తుమ్మకర్ర యేసుప్రభు యొక్క సంపూర్ణమైన మానత్వానికి సాదృశ్యం మానవత్వం ఆయన మానవుడు అన్న దాన్ని జ్ఞాపకం చేసింది తుమ్మకర్ర అందుకనే ఆ యొక్క మందసపు పెట్టె తయారు చేసినప్పుడు తుమ్మకర్రతో చెప్పేయమన్నాడు మోషకి దేవుడు తుమ్మకర్రతో చేసి దాని మీద బంగారు రేఖ పొదిగించామన్నాడు కాబట్టి తుమ్మకర్ర సంపూర్ణమైన మానవునికి సాదృశ్యం బంగారము సంపూర్ణమైన దేవునికి సాదృశ్యం కాబట్టి దేవుని స్వరూపంలో ఉన్న మనిషి ఏసు ప్రభు అన్న విషయాన్ని ఈ యొక్క తుమకర్ర మరియు ఆయక యొక్క పాంగారు జ్ఞాపకం చేస్తుంది మనకి దాని తర్వాత చివరికి ఇందులో ఆ నాలుగో వర్షం ఇందాక చూసినట్లు నూనె నూనె తెలుసు పరిశుద్ధాత్మక సాదృశ్యం గరితలు రాష్ట్ర పత్రికల పౌలు జ్ఞాపకం చేస్తాడు కుమారుని ఆత్మను దేవుడి తండ్రి మనకు అనుగ్రహించాను కాబట్టి ఏసు ఉన్న ఆత్మ తండ్రిలో ఉన్న ఆత్మ ఒక్కటే వాళ్ళని ఎప్పుడు కూడా మనం విడదీసి చూడం అంతా వాళ్ళు ముగ్గురు ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది మనకి కాబట్టి ఆదేందు పరసాత్మనే ఉండే తర్వాత తండ్రిగా వారిని ఐగుప్తు నుంచి బయట నడిపించి వారికి తండ్రి అన్న సత్యాన్ని తేవుని దైవికమైన గుణగణంలో ముఖ్యమైన గుణగణం తండ్రి పిల్లల్ని పోషిస్తాడు పిల్లల్ని కాపాడతాడు అన్న విషయాన్ని జ్ఞాపకానికి దేవుడు తండ్రిగా పోల్చబడింటు తర్వాత మనకు కుమారునిగా అనుకరించబడ్డాడని యశభక్తుని ధ్వరకు బయలుపరచబడి కాబట్టి తండ్రి కుమారుడు పరుశుదాత్ముడు ఒక్కడే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు పాత నిబంధన కాలం అంతా తండ్రి లాగా వాళ్ళు నడిపించిండు కృత నిబంధన ఆరంభంలో కుమారులాగా మనకు అర్థమించబడిండు ఆయన క్రయధనము విమోచన దానికి మనల్ని రక్షించుకుండు ఇప్పుడు తన ఆత్మ ద్వారా మనం అతిలో నివసిస్తున్నాడానికి మనం పరిశుధాత్మకు చాలా ప్రాధాన్యత ఇస్తాం ఈ కాలమంతా పరశుదాత్మకు సంబంధించింది కాబట్టి నూనె దేవుని ఆత్మకు సాదృశ్యమైంది అది లేవికాండము పద్నాలుగవ అధ్యాయన చూస్తాం చూడండి లేవి కాండము పద్నాలుగవ అధ్యాయం పదహార వచనం అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడి చేతి ముంచి ఎహోవ సన్నిధిని ఏడు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలను ఎన్ని మార్లు నూనెలో చెయ్యి ఉంచి ప్రోక్షించాల ఏడు కాబట్టి అందుకు అంత ప్రాధాన్యత ఇచ్చిన్నాడు యాజకుడు ఎందుకు చేయాల ఈ రోజుకి కూడా మనము నూనె రాసి ప్రార్థన చేస్తాం చాలా మందికి నూనెకి రాసి తల మీ చేపెట్టి ప్రార్థన చేస్తాం లేదంటే కొంతమందికి నూనె పోషిస్తాం తల మీద అభిషేకానికి సాదృశ్యం పాత నిబంధన కాలంలో కనుక కొత్త కాలంలో పశుధాత్మ ఏ రీతిగా మనకు అనుగ్రహించబడింది పశుధాత్మలంతవరకు మనం గెలుగుతూనే ఉంటాం మన వాక్యము దీపానికి సాదృశ్యం దీపానికి పరిశుధాత్మ అవసరం అంటే ఆయిల్ అవసరం ఆయిల్ లేకుంటే నీ వెలగదు కాబట్టి ప్రతిరోజు పరిశుధాత్మ కొరకు పెట్టుకొని పరిశుదాత్మ పొందుకుంటా ఉంటే నీలో ఉన్న వాక్యము వెలుగుతూ ఉంటుంది అది అనేక జీవితాలను వెలిగించుకొని వస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ ఉపకరణంలన్నిటి మందిరంలో ఉన్న ప్రతి రంగులు ఉపకరణలన్నీ ఏసు ప్రభుకే సాదృశ్యం అని మనం బాగా అర్థం చేసుకోలే ఎప్పుడు కూడా మనము ఈ రీతిగా ఏసు ప్రభుత్వం తెలుసుకోలే మనకు ఒకటే తెలుసు ఏసుప్రభు పుట్టుక ఆయన జీవించిన విధానము ఆయన మరణము భూస్థాపన పునరుధానము ఆయన తిరిగి రానడం తెలుసు కానీ ఈ బైబుల్లో ఉన్న ప్రతి వాక్యము ఏసు ప్రభునే సూచిస్తుంది అన్న విషయం మనము ఎప్పుడు కూడా అర్థం చేసుకోలే అందుకే దేవుని చిత్తం ఏంది దేవుని గురించి ప్రభు గురించి ప్రభు జ్ఞానం వద్దు దేవుని చిత్తం ఏసు ప్రభు గురించిన జ్ఞానంలో వరదిలట దేవుని చిత్తం అంటాడు కొలసా పత్రిక మొదటి అధ్యయంలో అయితే ఇప్పుడు ఈ మందిరానికి సంబంధించిన విషయాలు మీకు చూపిస్తున్నా బహు ఆశ్చర్యంగా బయటి ప్రాంగణం దాని తర్వాత అవయవాలు కదా నాలుగు భాగాలు దీంట్లో అణిల ప్రాంగణము దాని తర్వాత ఇస్రాల్ పదల ప్రాంగణము దాని తర్వాత పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం నాలుగు ఆవరణాలు నాలుగు ఆవరణాలు అయితే అనుల ప్రాంగణము ఈ లోకానికి సంబంధించింది ఈ లోకము అంటే మరణానికి సంబంధించింది కాబట్టి మరణము మరణం నుంచి నువ్వు బయటికి రావాలా మరణం నుంచి విజయం పొందాలంటే నువ్వేం చేయాలా ముందు బయటి ప్రాంగణంకి రావాలా లేక ఇష్ట్రాల్ పదల కొరకు అనుకరించబడ్డ ప్రాంగణంకు రావాలా అదొక మార్గం కాబట్టి బయటి ప్రాంగణము అంటే అనిల ప్రాంగణం దాటి లోపలికి రావడం మొదటి ప్రాంగణం దానట్టు మనం అక్కడ ఇసలపా అందరూ వారి బలి పశువులను పట్టుకొని నిలబడి ఉంటారు అక్కడ ఆ బలి తీసుకొని పరిశుధ స్థలంకి అక్కడ బలి అర్పించిస్తారు దాని ఆ రక్తం తీసుకుపోయి యాజకుడు అతి పరుశుధ స్థలంలో ఆ యొక్క మందసుకు మీద ఉన్న కరుణాపీఠ మీద చదువుతాడు అన్నట్టు మనకు తెలుసు అవన్నీ నేను డీటెయిల్ గా ఇప్పుడు చెప్పని లేదు మనకి అవి కానీ ఇవి ఏ రీతిగా మన ప్రభు జీవితానికి సాదృశ్యం అది నేను నేర్చుకొని చెప్పడానికి ప్రయత్నపడుతూ ప్రయాసపడతాను ఇక్కడ అయితే బయటి ప్రాంగణం అంటే అనిల ప్రాంగణం దాటి లోపలికి వచ్చినప్పుడప్పుడు మొదటి స్థలం అన్నట్టు అది ఆ మొదటి స్థలము మోసే ధర్మశాస్త్రానికి సాదృశ్యం మొదటి స్థలం ఇప్పుడు నేను ఒకే ఒకేసారి ఇసల్పల్ల జీవితంలో ఈ ఈ మందిరం ఎట్లా పనిచేయబడింది దాని తర్వాత దేవుని బిడ్డల జీవితంలో ఎట్లా పనిచేసింది ఇవి రెండింటికి మధ్యలో ఏస్లో జీతంలో ఎట్లా పనికి వచ్చింది అనేది నేను చూపిస్తున్నా మొదటిదిగా బయటి ప్రాంగణం లేక ఇసాల్ ప్రజలు ప్రజలుండే ప్రాంగణం అది ఈ ప్రజలుండే ప్రాంగణము మోసే ధర్మశాస్త్రానికి సాదృశ్యం అది పదిహేను కొలుసులు ఏమో లెక్కబెడతారు మనం దాన్ని ఏమంటాము ఆ కొలతలకు సంబంధించింది పాత నిబంధన కాలపు మందిరపు కొలతలు మూసే కనకరించేవాడు పదిహేను కొలుసులు అనుంది లేక క్యూబిడ్స్ అనుంది ఇంగ్లీష్ లో అయితే అది నిజంగానే పదిహేను సంవత్సరాల ధర్మశాస్త్రపు జీవితం ఇసలు పదలేదు కాబట్టి పదిహేను వందల కొలుసులు కరెక్ట్గా పదిహేను వందల సంవత్సరాలు బలియార్ పనులతోనే ముగిచింది ఆ కాలం తర్వాత ఏసుప్రవ్ జీవితానికి వస్తే ఈ బయటి ప్రాంగణము ఆయన ఆయననే మార్గము అన్నదానికి సాదృశ్యం ఆయనే మార్గం ఏసుప్రవే మార్గం బయటి ప్రాంగణము అంటే ఆరంభ జీవితం అక్కడి నుంచే అందరూ లోపలికి రావాలి మందిరం లోపలికి కాబట్టి నేనే మార్గం ఆ ఫస్ట్ పాయింట్ స్థలము అనిల తర్డ్ అనిలంటే మరణానికి సాదృశ్యం మరణం నుంచి మీరు బయటికి రావాలంటే మార్గం వెతుకోవాలి కాబట్టి నేనే మార్గం అన్నాడు ఆ ఫస్ట్ ప్రాంగణము ఆయన మార్గానికి సాదృశ్యం దాని తర్వాత పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం ఈ పరిశుద్ధ స్థలము ఏ దేనికి సాదృశ్యంగా అంటే ఇసల జీవితంలో ఆ అపోస్ల కాలం నుంచి ఆరంభించింది కృపాకాలం అంటాం దాన్ని లేక సంఘకాలం అంటాం మొదటి సంఘకాలం ఆరంభం అన్నట్టు అది ఈ ఆ భాగం దాని చదరంగము దాని కొలతలు ఎంత అంటే రెండు వేల కులసులు అని రాయబడింది బైబుల్లో లేక టూ థౌసండ్ క్యూబిట్స్ అని ఇంగ్లీష్ రాయబడింది కొలతలు ఈ క్యూబిట్స్ అంటే మీరు తర్వాత వెతుకోండి గూగుల్లో ఒక క్యూబిట్ అంటే ఎంత కొలత అంటే అది చూపిస్తుంది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు అయితే ఈ కృపాకాలము లేక సంఘకాలము రెండు సంవత్సరాలు రెండు వేల కొలసులు రెండు వేల సంవత్సరాలు సంవత్సరాలు అయిపోయింది తర్వాత కృపాకాలము అంటే సత్యానికి సాదృశ్యం కాబట్టి ఏస్లో జీవితంలో చూస్తున్నాం ఇప్పుడు నేనే మార్గము అంటే అవుతలి భాగము నేనే సత్యము అంటే పరిశుద్ధ స్థలము నేనే జీవము అంటే అతి పరిశుద్ధ కాబట్టి ఈ మూడు భాగాలు చర్చ్ మూడు భాగములు ఏస్లోవే మార్గము సత్యము జీవము అన్నదానికి సాదృశ్యం ఉంది కాబట్టి మరో సరిక్లుప్తంగా బయటి ప్రాంగణము మోస ధర్మశాస్త్రము పదిహేను క్యూబిట్స్ లేక పదిహేను వందల బైటి ప్రాంగణం యేసుప్రభు జీవిత విధానం ఆయననే మార్గము అన్నదాన్ని సూచిస్తుంది తర్వాత అతి ప రెండవ ప్రాంగణము పరిశుద్ధ స్థలము అది కృపాకాలానికి సాదృశ్యము సంఘకాలానికి సాదృశ్యము అది రెండు వేల లేక రెండు వేల దాని వెడల్పు ఏరియా అంటే రెండు వేల సంవత్సరాలతో పోల్చబడింది అది ఏసుప్రభు యొక్క సత్యానికి సాదృశ్యం ఎందుకంటే అక్కడ ఆయన మరణించింది కదా పరిశుద్ధ స్థలంలో ఆయన మరణించిండు సమాధి చేయబడి తిరిగి లేచిండు అన్నదాన్ని దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం అది దక్షిణ మన ఉత్తర భా పడమటి భాగంలో ఉండేది తూర్పున వే పడమటి భాగంన జీవం నువ్వు ఆ నేనే మార్గము అన్నాడు కాబట్టి ఆ మార్గము తూర్పులో ఆరంభమైతే తూర్పు నుంచి నువ్వు లోపలికి లోపల సత్యం అది పరిశుద్ధ స్థలం అక్కడ సత్యం తెలుసుకోవాలి అప్పోస్ల బోధన బాగా అర్థం చేసుకోవాలా చేసుకొని అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలానికి పోవాలా అక్కడ నీకు నిత్య జీవం ఉంటుంది అన్నట్టు జీవము అతి పరిశుద్ధ స్థలము మతపరమైన జీవిత మను మనుషులకి క్రీస్తు రాజ్యానికి సాదృశ్యం ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అది వెయ్యి కొలుసులు లేక వెయ్యి క్యూబిట్స్ థౌసండ్ క్యూబిక్స్ అని అంటే వెయ్యి సంవత్సరాల పరిపాలన అంటాం ఉపమాన రీతిగా ఇవన్నీ చెప్పబడ్డాయి ఉపమాన రీతిగా వెయ్యి ఏళ్ల పరిపాలనకి సాదృశ్యం అందులో నీకు జీవం ఉంటుంది ఆయన జీవంలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు కాబట్టి ఇప్పుడు నేను ఈశ్వర్ కుల జీవితంలో ఏ రీతిగా ఉంది బయటి ప్రాంగణము తర్వాత పరిశుధ స్థలము తర్వాత వాటి కొలతలు చూపించిన పదిహేను క్యూబిట్స్ అయితే బయట ప్రాంతము రెండు వేల క్యూబిక్స్ పరిశుధ స్థలము వెయ్యి ప్రకృతి సహజంగా చూస్తే సంవత్సరాలు మోసే ధర్మశాస్త్రం నిర్వర్తించు రెండు వేల సంవత్సరాలు చర్చి కాలం ఆయన మరణం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు తర్వాత వెయ్యి క్యూబిట్స్ అతిపరిచుత ఇది ఆయన ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థిరపరచబోతున్నాడు దానికి సాదృశ్యం అందులో మనం అందరం జీవించబోతున్నాం అది ఆయన జీవానికి సాదృశ్యం కాబట్టి నేనే మార్గము సత్యము జీవం ఈ మూడు భాగాలు ఉన్నట్టు అయితే ఇప్పుడు విశ్వాస జీవితంలో ఎట్లా ఈ ఈ మందిరము ప్రాంగణాలు మనకి పనికి ఒకప్పుడు మనము బయట ఉన్న అంటే అనిలము రక్షణ అనుభవం లేని వారం నశించిపోయిన వారము అయితే ఏసు ప్రభు అనే మార్గం దగ్గరకు వచ్చిన మనం ఆయనని స్వీకరించడం వలన మనము మార్పు చెందిన వాళ్ళము క్షమించబడ్డ వాళ్ళము ఈ విషయం బాగా అర్థం చేసుకోండి దాన్ని ఇంగ్లీష్లో జస్టిఫికేషన్ అంటాం జస్టిఫైడ్ ఎవరు చెప్పగలరు తెలుగులా జస్టిఫైడ్ విశ్వాసం చేతనే మీరు ఎవరు చెప్తారు బైబిల్లో చూడండి రోజు రాష్ట్ర పత్రిక ఐదవ ద్యం ఎవరైనా చదవండి మొ మొదటి వచ్చిన బహు ప్రాముఖ్యమైన విషయం ఇది ఆత్మీయ జీవితం నీది ఎక్కడ ఉంది రోజు చెప్పేస్తుంది విశ్వాసం విశ్వాసం మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది నీతి మంతులుగా తీర్చబడడం ఫస్ట్ మార్గం అన్నట్టు నువ్వు తయారు కావాలా అది మార్గం బయటి ప్రాంగణం అనిల ప్రాంగణంలో మరణం ఉంది కాబట్టి నువ్వు మరణం నుంచి జీవంలోనికి రావాలంటే మొదటి పాయింట్ ఏంటంటే మొదటి దశ నువ్వు బయటి ప్రాంగణంలోనికి రావాలా అక్కడ అక్కడికి వస్తే నువ్వు నీతి తీర్చబడతావు ఎందుకంటే విశ్వాసం ద్వారా నువ్వు అక్కడికి కాబట్టి మరోసారి చదివారు కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతి తీర్చబడి మన ప్రభువేణి దేవునితో సమాధానము కలిగి ఉన్నా కరెక్ట్ కాబట్టి బయట మరణం ఉంటే నువ్వు ఆయనతో సమాధాన పడాలా జీవంలోకి రావాలంటే కాబట్టి మొదటి మార్గం ఆయననే మార్గం కాబట్టి అక్కడికి రావాల బయటి ప్రాంగణం అది అనిల ప్రాంగణంలో మరణం ఉంటే ఆ మరణం దాటి నువ్వు బయటి ప్రాంగణంకి వస్తే అక్కడ ఇష్టాల పదలందరూ నివసిస్తారు నువ్వు నీ ఇష్టాల పదలుగా ఎట్లా విశ్వాసం ద్వారా అంటాడు విశ్వాస విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతునుగా తీర్చబడతావు దీన్ని ఇంగ్లీష్ లో ఒక్క పదంతో కొట్టేస్తారు జస్టిఫికేషన్ అంటావు మనకి ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడం అవసరం ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు కేవలం జస్టిఫికేషన్ స్థితిలోనే ఉండిపోతారు చివరి వరకు కానీ రెండవ ప్రాంగణమైన పరిశుద్ధ స్థలం అడుగు పెట్టాలా అక్కడనే వాళ్ళకందరికీ ఒక పెనుగులాట ఈరోజు నేను చూసినది కళ్ళారా ఎంతోమంది మనం చెప్పే వాక్యాలు వింటారు కానీ స్వీకరించారు ఎందుకంటే కేవలం జస్టిఫై అయితే సరిపోద్ది అనుకుంటున్నారు జస్టిఫికేషన్ నీతిమంతులుగా తీర్చబడితే చాలనుకుంటున్నారు చాలా మంది గొప్పజనం కానీ ఆయన సత్యంలోనికి రావాలా అంటే జస్టిఫికేషన్ నుంచి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలంటే దీన్ని శాంటిఫికేషన్ అంటుంది ఇంగ్లీష్లో ఎవరు చెప్తారు ఎక్కడుంది వాక్యం యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం చూడు బ్రదర్ యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం సత్యము వారిని ప్రతిష్ట చేయము ఈ వాక్యం సత్యం అయితే ఇక్కడ ఒక పదము మనము అంతగా ఎప్పుడు మనం ధ్యానించము ప్రతిష్ఠించుకోవడం సత్యమందు ప్రతిష్ఠించడం కాబట్టి పరిశుద్ధ స్థలము సత్యానికి సాదృశ్యం అని మనం ఇందాక చూసినాం సత్యం జస్టిఫికేషన్ అనేది లేక జస్టిఫికేషన్ అంటే ఇందాక ఏం చూసినాం బ్రదర్ విశ్వాసం అన్న విశ్వాసం నీతి తీర్చబీతిమంతులుగా తీర్చబడడం అనేది ఆయన మార్గం కానీ నీతిమంతులుగా తీర్చబడ్డ వాళ్ళు నెక్స్ట్ దశకి ఎదగాల అదే మనం ఇందాక చూసిన వాక్యం చదువు మరోసారి వాక్యం సత్యమందు వారిని ప్రతిష్ట ప్రతిష్టమే ఆయన వాక్యమే సత్యం కాబట్టి పరిశుద్ధ స్థలము సత్యానికి సాదృశ్యము మనమందరము విశ్వాసులము ప్రతిష్ఠించబడ్డ వాళ్ళం సత్యమందు ప్రతిష్ఠించబడాల అంటే పరిశుద్ధ పోవాలంటే సత్యానికి అనుక్కోవాల నీతిమందులుగా తీర్చబడితే సరిపోదు మనము ప్రతిష్ఠించబడాల సత్యంలో గోపా సమూహము నీతిమంతులుగా తీర్చబడ్డారు కానీ సత్యంలో ప్రతిష్ఠించబడలేదు సత్యంలో ప్రతిష్ఠించబడకపోతే వాళ్ళందరూ ఆ సత్యం కొరకు ప్రయాసపడాల్సి వస్తుంది శ్రమల కాలంలో ఎక్కడ దొరుకుతుంది ఎవరు మాకు చూపిస్తారు అన్నట్టు అయితే అతి పరిశుభ్ర జీవితానికి జీవం నాకు సాదృశ్యం నేనే మార్గము సత్యము జీవం కాబట్టి యేసు జీవన విధానంలో బయట ప్రాంగణము ఆయన మార్గానికి సాదృశ్యము పరిశుధ స్థలము ఆయన సత్యానికి సాదృశ్యము అతి పరుశుధ స్థలము ఆయన జీవానికి సాదృశ్యం అట్లనే విశ్వాస జీవితంలో నీతిమంతులుగా తీర్చబడము దాని ప్రతిష్ఠించబడడము చివ్వరిగా ఆయన లైఫ్ అంటే మహిమ పరచబడడం గ్లోరిఫికేషన్ అంటే ఇంగ్లీష్ లో జస్టిఫికేషన్ సైంటిఫికేషన్ గ్లోరిఫికేషన్ ఈ మూడు ఆత్మీయ స్థితులు అయితే ఇప్పుడు నేను ప్రశ్న కొంచెం కష్టమే నువ్వు ఏ స్థితికి ఎదిగినావు అన్నప్పుడు కొంచెం కష్టమే చెప్పడం శ్రీనివాసరాయ గ్లోరిఫికేషన్ అంటే సంపూర్ణంగా ఆ పాపపు జీవితం నుంచి మొదలపడిన రక్షింపబడ్డ వాళ్ళలో ఇంకా పాపపు నియమాలు ఉంటాయి శుద్ధీకరించబడ్డ జీవితంలో కూడా ఇంకా పాపపు నియమాలు ఉంటాయి కానీ ఆ యొక్క మహిమాశ్వర్యం ప్రవేశించిన వారు గ్లోరిఫికేషన్ అంటాం దాన్ని అటువంటి జీవితంలో పాపం ఉండదు అన్నట్టు కొలసల రాసిన పత్రిక వర చూడండి బ్రదర్ కొలస రాసిన పత్రిక ఆయన కొరకు సమర్పించుకొని సంపూర్ణమైన విధేయతతో జీవించి నిన్ను నువ్వు శుద్ధీకరించుకున్నప్పుడు లేక ఇందాక మనం చూసినామేది మొదటిది జస్టిఫికేషన్ రెండవది మొదటిది నీతి తీర్చబడడం రెండవది ప్రతిష్ఠించ ప్రతిష్ఠించ ప్రతిష్ఠి ప్రతిష్ఠిపవబం మన జీవితాలు అతనికి ప్రతిష్ఠిపడడం సత్యంలో ఉన్నవాడే ప్రతిష్ఠింపబడ్డవాడు అని అర్థం తర్వాత ఆయన మహిమల్లోనికి ప్రవేశించడం గ్లోరిఫికేషన్ అంటాం ఈ దశకి ఈ కాలంలోనే ఎదగాల అది నేను ఎప్పుడు ఛాలెంజ్ చేస్తాను మనుషులకు ఉదాహరణకి లక్ష మంది కేవలము ప్రతిష్ఠించబడ్డ జీవితాన్ని మిగిలిపోతున్నారు ఈరోజు నా తెలుసు మన గ్రూప్స్లలో కానీ ఆ మూడవ స్థితికి రాలేకపోతున్నారు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ మూడవ స్థితి నువ్వు చనిపోయినప్పుడు కదా అనుకుంటున్నారు కాదనే నువ్వు ఎప్పుడో చనిపోయినావో తెలుసు నీకు ఎప్పుడో నీ శరణం చనిపోయింది నీ శర్రంలో పాపపు నియమాలన్నీ నువ్వు వాటిని తృణీకరించుకున్నావు నీలో ఎటువంటి కోరికలు ఉండవు అన్నిటిని నువ్వు ఆ యొక్క మీద కాల్చి నీకు విలువగల వస్తువులు ఏమున్నాయో నీ హృదయంలో వాటన్నిటిని నువ్వు బలిపీఠ మీద దహించి ఇంపైన వాసనగా స్వీకరించిన ఎందుకంటే సమయాన్ని నువ్వు ఆయన సమర్పించుకున్నావు విలువగల నీ యవన జీవితాన్ని సమర్పించుకున్నావు విలువగల ప్రతి బాల్యం నుంచి ఈ రోజు వరకు నువ్వు ఆయనకే సంపన్నగా సమర్పించుకున్నావు నీ కోరికలు నువ్వేం తీర్చుకోలేదు నీ నీ యొక్క శరీర క్రియలను నువ్వు ఏవి కూడా బెంబడించలేదు వాటన్నిటిని అసహించుకున్నావు నువ్వు ఎటువంటి మోహపు చూపు లేకుండా శరీర లేకుండా దొంగతనము వ్యామోహాలు ఇవిటి అన్నిటిని నువ్వు స్థుణీకరించుకొని సంపూర్ణంగా ఆయన కొరకు నువ్వు కూడా మరణించిన వాడి చచ్చిన శవం లాగున్నావు అది గ్లోరిఫికేషన్ దారి తీస్తూ మరి ఆ స్థితికి నువ్వు ఎదుగుతనే కానీ నీ సేవలో విశేషమైన అద్భుతాలు జరగవు చాలా తక్కువ మంది ప్రపంచంలో ప్రపంచంలో బహు చాలా తక్కువ మంది ఆ మూడవ స్థానానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆ శాంటిఫికేషన్ లేక దానేమంటాం తెలుగులో ప్రతిష్ఠించబడటము ప్రతిష్ఠించబడిన జీవితం దగ్గర ఆగిపోతున్నారు ఎందుకంటే అది సత్యానికి సంబంధించిన స్థలం అది స్థలం అక్కడ ఏముంటే మీకు తెలిసే పరిశుద్ధ స్థలంలో గంగానము అంటే దాట నీళ్లు ఉంటాయి బాప్తిజమానికి సాదృశ్యం బాప్తీస్ ఒక బోధల తప్పిపోతున్నారు దాని తర్వాత బలిపీఠం ఉంటుంది అక్కడ బలిపశుని బలిగా సమర్పించాలా నీవే బలి పశువి నీ జీవితమే ఒక బలి పశు నీ హృదయమే బలిపీఠం అక్కడ నిన్ను నువ్వు సమర్పించుకోలే దేవునికి దాని తర్వాత అక్కడ సమకపు రొట్టెలు ఉంటాయి ప్రతిరోజు ఆయన శరీరం రక్తంలో పాల్పొందాలా ఇవన్నీ విషయాలలో తప్పిపోతా క్రైస్తవ జీవితం అందుకు ఆ స్థలంలో ఉండలేకపోతుంది ప్రతిష్ఠించబడిన జీవితము స్ట్రగ్లింగ్ జీవితం అది ఎప్పుడు కాల్తా ఉంటుంది అక్కడ అగ్ని దాని మీద నువ్వు కాల్తూనే ఉంటావు నేను అంతా తృణీకరిస్తూనే ఉంటారు నువ్వు విరిగి నలిగిన జీవితంలో ఉంటావు ఈ ప్రతిష్ఠించబడ్డ జీవితం ఎందుకంటే ఈ లోకం నుంచి వేరుపడ్డ జీవితం ప్రతిష్ఠించబడ్డ జీవితం అంటే కాబట్టి లోకం నుంచి వేరుపడితే నువ్వు ఎక్కడ కూడా గుర్తింపబడవు నేను ఎవడు స్వీకరించాడు అందరూ ప్రతి దశలో తృణీకరణ ఉంటుంది రక్త సంబంధికులతో పాటు మధ్యలో తృణీకరణ బంధువుల మధ్యలో త్రుణీకరణ సంఘంలో త్రుణీకరణ ఉద్యోగ స్థలంలో తృణీకరణ ప్రతి స్థలంలో తృణీకరణ ఎందుకంటే ప్రతిష్ఠించబడ్డది వాడి జీవితం అట్లుంటుంది కానీ ఆ త్రుణీకరణ అంటే ప్రతి విషయంలో త్యాగం చేయబడుతున్నావు నిన్ను ఎవడు గుర్తించాడు నువ్వేం చేస్తున్నావు అంటే నన్ను ఎందుకు మీరు అని కొట్లాడుతున్నావు అర్థం కాక నీ గుర్తింపు కొరకు ప్రయాసపడతా ఉంటావు ఉద్యోగ స్థలంలో కానీ కుటుంబీకుల మధ్యలో కానీ బంధువుల మధ్యలో కానీ ప్రతి ఈ గుర్తింపు కొరకు ప్రయాసపడతా ఉంటావు కానీ నీ పిలుపు అది కాదు నాజీలు చేయబడ్డ జీవితం అంటాం సైంటిఫికేషన్ అంటే నువ్వు నేను నువ్వు అపుత్రపరచుకోవద్దు చెడు అలవాట్లకి బానిస కావద్దు సమస్తాన్ని పెంటకొప్పగా మార్చుకోవాలా దాన్నే వేరుపడి ఉండడం కూడా ఒక చెప్పాలంటే కాబట్టి మొదటి స్థితి నీతి మంతులుగా తీర్చబడడం మొదటి స్థితి నీతి మంత్రులుగా తీర్చబడడం రెండవ స్థితి ప్రతిష్ఠించబడడం సత్యం సత్యం అందు ప్రతిష్ఠించబడిన జీవితం చివరికి జరిగేదే అతి పరిశుద్ధ స్థలంలో ఆయన మహిమలోనికి నువ్వు ప్రవేశించడం అది మరణించినాక కానే కాదు నేను చెప్తున్నాను ఈ రోజే ఈ క్షణమే మృదయం కొన్ని ప్రజపల్ల ఇది సాధ్యం మనకు తెలుసు వ్యయన్ల పరిపాలన అంటే నిజంగా వ్యయన్ల పరిపాలన కాదు అది ప్రతిరోజు జరగాల్సిన అనుభవం ఇది ఏదో చెప్పబడ్డ విషయాలు కావు నేను క్లుప్తంగా వచ్చే వారం మరోసారి చూపిస్తా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది మనం అక్కడి నుంచి రావడం అజీజ్ నగర్ నుంచి దాని తర్వాత ఇక్కడ కూడా కొంచెం లేట్ అయిపోయింది కాబట్టివే విషయాలు నేను వచ్చేవారా మరి విశేషంగా చూపిస్తాను అటుటి కృపాను ప్రభు మనకు అనుగ్రహించాలి మీరందరూ ఆయన మహిమలోనికి ప్రవేశించాలా ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ శరీరంలో ఉన్నప్పుడే కాబట్టి ఈ ఆత్మీయ స్థితిలో మీరు ఊహించుకోండి కేవలము నీతి తీర్చబడ్డారా అంటే కేవలం మార్గం కనుక్కున్నారా కానీ సత్యంలోనికి రాలేకపోతున్నారా కష్టతరమైన జీవితం సత్యంలోకి రావాలంటే అంతకుముందు నమ్మిన అబద్ధ బోధాన్ని ఆశయించుకోవాలంటే చాలా కష్టం దాని నుంచి వేరు పడడం అంటే చాలా కష్టం అది నీ హృదయంలో రూట్లు నాటుకొని పోయినన్నాయి ఆ రూట్లన్నిటి తెంచుకొని నువ్వు బయటకు రావాలంటే బహు కష్టతరమైంది జీవితం అట్లను త్యాగం చేసుకొని జీవించగలిగితేనే కానీ సత్యాన్ని అన్వేషించగలిగితేనే కానీ ఆయన మహిమలోనికి నువ్వు రాలేవు అంటే ఆయన జీవం నిత్య అడుగుపెట్టలేవు కాబట్టి ఇప్పుడు మనం ఈ మందిరంలోని ప్రాంగణాలన్నీ ఈశాల్ ప్రజలకు సాదృశ్యంగా ఉంది దాని తర్వాత ఈశ్వర జీవితానికి సాదృశ్యంగా ఉంది దాని తర్వాత నీ నా జీవితాలకి సాదృశ్యంగా ఉంది వచ్చేవరం బట్టిని మరోసారి కొంచెం విశద్ధీకరించలేను దీర్ఘంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మనకు అనుకరించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధుల బగు మా తండ్రి మీకు వందనాలైనా మీ యొక్క కృపాలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మధ్యకు సంబంధించిన విషయాలు ప్రభు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీరు మాకు చూపించినారు తెరు మళ్ళా మా సార్ జీవితాల్లో మరోసారి చూపించినారు కానీ నేను ఈసారి దాన్ని బహు జాగ్రత్తగా పరిశీలించి ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి మేము పోవాలా మీరే మమ్మల్ని తీసుకొని పోవాలా మేము అది ఆసక్తితో ఎదురు చూస్తున్నాంనైనా నడిపించండి మీ మహిమార్గంలో పెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన నా తండ్రి ఆ మెన్ మన ప్రవైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సతకాలంతో అయిన గాక ఆమెన్ అందరికీ ప్రైజ్ లా బ్రదర్